తాత్ పుందూ భ అయిపోయింది కదా చేతూర్తిగా అలాగా అల్లిడు జో జాడు అని చేత ఇప్పుడు అనిపోయింది రసాన్ని దోందం చేశాటో చెప్పినప్పుడు సరిపోయింది అని సితంగా రూటుడైరుడై రెండు రసాయానికి వచ్చేసాడు దానికి ధం ఇద్దరు కూడా భావన యుద్ధ విశారు కనుక ఆహారగా ఆహారం లేదు నిద్ర లేదు దేనిలో మొరగనకిని ఐస్క్రమ్ నువ్వురా ఓనియ్ నువ్వురా దారే తీకడి ఒక పులు సాల్వాలి కిలేడు బారవరియ సోలాయి భౌ నుటడు తామపులో గోయ్ హిమజన భవన భోరా రఖోద వందుబోల జుంబో ला दवर पावा ओ हला होले दरान कुनाटा काठी की नीतलेनु येन्दु शिव ओ आ ओ तकरीनो हलवा चलेनु yat ko gora magal diya di jallo నరుక్కుంటూ వచ్చి పడుగు చేసింది సాత్వికి సాత్తికి ఎప్పుడైతే పడిపోయాడో ఇకలేరు సంగతము వచ్చేశాడు అర్జునుడు వెళ్ళే రావట ప్రాడు సామర్ధుడు ఎదుర్కొన్నాడు ంగత <laughs> కే చాలా మందిని భావార్ధ్యులైనటువంటి ఎక్కడ రాదు నా వచ్చు పడగొట్టేశావు కానీ ఇక చల్లదు నేను ఎవరు ఎట్టువాడు నీకు తెలియదేవో నీలో ఒక విజయ దురంధుని అర్థం నుండి ఇక నీ పోరుషులు పనిచేయదు అన్నాట అంటే నాక నీకు అంతా తెలుసు నీ శలుసు ప్రతాపం తెలుసు నీ బతంతా తెలుసయా నేనే ఉందనుకున్నావుసారి హరితో నిదుర్కొన్న గంగా సుతుందేదిన సుయోధునికై హరితో నిదుర్కొన్న గంగా సుతుండగా వృత్తిపో చే సుయోధల్ని కైహరితూ నేను కొంత గంగా నీ గదిలో పడిపోవటానికి నేను ఏమన్నావు ధర్మాన్ని నిర్వహించి యుద్ధాన్ని ప్రకటించి వద్దు ఉన్నటువంటి సుయోధులు యొక్క పక్షములు వేద తెలింది యోధులు పరిశుభ్రలు చేసినటువంటి నిలుతున్న ఉన్నవా కృష్ణుడు కానీ నేను వృత్తిపోయూ పలుకు వచ్చిన కలసచుడు గారు బ్రాహ్మణులు తాగుతూ కూడా చెరించి యుద్ధానికి వచ్చినటువంటి దోహులు ఉంటున్నావా మంది వల్ల చాపే రహితులైన ఆ కను నాడే కూర్చున్న రకంగా ఉండి శాపాలే అనేకమైన చాపముల చేత తేల చాపులు హీనమయ్యి వచ్చినటువంటి యొక్క కన్నుందనుకున్నామేమో కాదు నిజ భుజా చేత నాకు తిరుగుతూ వారి నాకు ఆ కాకి చేత కింద పడదోగిపోయి నీ చేత నరికి చేయనరి తుంచుకున్నటువంటి గురుత్వం అనుకున్నావా శ్రీకృష్ణ స్వామి వారి యొక్క పాదాల నిర్ణయంలో ఉన్నాయి భక్తి చేసే యొక్క పాగవులు ఉన్నాయా నీవు నా వల దేవునందు భక్తి గలవాద వైద్యూపల పలహో కూడా భగవత్ భక్తులు అయినట్లయితే నీ బలవంతో తప్పవలసింద నాకే విధానం నేను అట్లాంటి నన్ను ఒక లెక్క లేకుండా మాట్లాడుకున్నావు చూడు ఏమైపోతావు అర్గాన్ని ఇక లేచిని వాడు పరంపరలు చెత్త స్వాధు ఎందుకట ఆ వర్షం ముడుతుంటే ఎలా ఉందో అంతకారంగా వెళ్తూ ఉంది అట ఆ పండువు నుండి అడిగినటువంటి యొక్క లా నరికి వస్తూ ఉన్నాయట అర్జును యొక్క బాణం లేవుతూ నరికి వస్తూ ఉన్నాడు శరీరం తల్లి సూత్రైపోతున్నాయి అర్జునునికి వాడు వేసిన బాణముల చేత అనేక పర్యాయంలో ఎందుకు Rātri pūta ranaraṁ būnanda nayaṁ tātukullu nilvaṅga jayasī Ye, ye, ye, ye, ye Tadabhūdhuromayantra chetanamunādu palavataraṁ pūpatuladoli Virvayarit dharādhi shvītilokopnađhanapunādu pūrshakottapulapanatvi Bāratadalamu lopalareghe nishatevi Sena gulshana krege nabūpūli chanavi మంది శూరుల మరీ దాకే తేతుల భారత యుద్ధమునందు ద్రౌపది కొరకై వెళ్ళి ఆ దైవం నాడు మంచి ఎంతాన్ని చేంజ్ చేసిన సమయం నందు వెలుగునే యొక్క గోవులేవుతూ అనేక సమయములందు దైవశ్రయించినటువంటి యొక్క బాణవులు ఉన్నాయి నాకు దైవ బలం అన్నాట అరే దైవం ఉన్నాడే విరోధమైపోయాడు దైవం విరోధించినప్పుడు దేవుడు సేవి చేయలేరట దైవం మహాబలం గలవాడట విహంగమ బంధనం చదివాదనము మతి మతాన్ని విలోప్య దరిద్రత వినో గజభుజగ విహంగమ బంధనము ఆ ఏనుగు నూరు మందినైనా సమకేస్తుందట అప్పం పొగట్టిందండి అట్లాడి యొక్క ఎరువు మాగుతూడు ఉన్నాడు ఎట్లా చెప్తే అట్లా నడుస్తూ ఉందటము అట్లాంటిది అతడు మానవుడు ఇక ఊతూ ఉంటే ఆడుతూ ఉంది ఏమిటి విహంగమ బంధన గజం పోయే ఇక పక్షిని బట్టి వేస్తూ సూర్యచంద్రుడు గ్రహను వేద ఎందు బంధింపబడిపోతూ ఉన్నారట జగత్తు యావత్ కూడా బాధింపు చేసేది వాళ్ళిద్దరే లేకపోతే ఆనాంధకారం అట్లాడి యొక్క సూర్యచంద్రుడు గ్రహణమేద ఎందుకు బాధింపబడిపోతూ ఉన్నారట మతి మతంత విరోధ్య దరిద్రత పవిధులు మధ్యమూర్తిలు అంటే తెలివిదల వాళ్ళని అర్థం అక్కడి యొక్క పండితులు ఉన్నారే దరిద్రతా దరిద్రులు అవుతున్నారట ఏమిటి ఆ దైవం నాని మహాబలవంతుడట అక్కడ నియంత్రిస్తూ పండితులు దరిద్రుడు ఏమిటయా కనుక ఆ భోజనం వెళ్ళాడట వెళ్తే ఒక ఆయన లేకపోతే ఏ ఊరయ్యా మీది అహం కైలాసోసి వారి కైలాసం అండి సంహూర్తివాళ్ళు ఉంటారే అక్కడ అట్లైతే సాంభూర్తి వారు వాదా ఉన్నారా అన్న అట సాతి వారి తగిలి మీకు తెలియలేరా ఏమిటి ఆయన తట్ చాలా కాలమైంది చచ్చిపోయాడు ఏంటయ్యా సాంహూర్తివాళ్ళు చచ్చిపోవడం ఏంటి వాడు గుర్తించేవిడే ఆ ఎనసలింగ ఇవన్నీ రేటి సచికాలంలోకి జగతీ తలేదు భావే గంగా సాగతంబలం శశికలా నాకాధిపక్షాతలం సర్వజ్ఞత్వమీతత్వమగమత్ భిక్షాటం స్వామి మీకు తెలియదా కొంతేమో విష్ణుమూర్తిలో కలిసిపోయాడు కొంతేమో పార్వతి అర్థనాదిశ్వరుడు ఆవిలో కలిసిపోయాడు సగం లేవేర్థం జగతీతలేకు రహు భారే జగన్ రహుమూలకి ఇంకెక్కడ ఉన్నాడు సగం సగం అయితే ఆ జవా జూతం నుండు ఆమె ఏం చేయండి గంగా సాగరము సముద్రాన్ని గురించి ఆమె వెళ్ళిపోయింది అయితే చంద్రుడు ఉండాలి ఆయన మెట్టిని ఆయన ఏమయ్యాడు అంబదం శశికళా వెళ్ళిపోయాడు రోజు చోటలా మీరు వెళ్ళారా ఆయన్ని నాగాఢి పక్షమాతలమ్మా ఆదిశివసుడు ఇది ఒక ఫోషణుడు కాదు ఆయన మరి ఆదిశేషుడు ఏమయ్యాడు భూమి వైశానికి ఆయన వెళ్ళిపోయాడు నాగోధిపక్ష ఆకలం సర్వజ్ఞత్వం అఠిక్షరత్వ నగమత్వం సర్వజ్ఞుడు అఠిత్తలు అనేటు గురుకులు ఉన్నాయా ఆది పిచ్చు మరి అదేమైందయ్యా ఆ సమయంలో నేను అక్కడ ఉంటాను మాకు దించే ఇంత సాంహూర్తివాన్ని ఏంటయ్యా అంటే నువ్వు హాను హోడు నేను భిక్ష ఆడుకునేవాడిని అని చెప్పటానికి అట పకా పక్క నవ్వి సాహూర్తివాన్ని కూడా తగ్గవాటయ్యా నేను పడుకోవాలి అర్చన చిట్లాంటి యొక్క దినవిగలవాడట పండితులు ఒక పండితుడు అదుగారి యొక్క సంస్థానానికి వెళ్ళే ఆట అయి యాచనకి ఇస్తూ ఉన్నాడు వే నాలుగు రూపాయలు ఇచ్చాడు మరి నాలుగు రూపాయలు కాదుగా కాదుగా మళ్ళీ తీసుకోవాలని మళ్ళీ వచ్చాట వస్తే క్రెడిట్ కార్డు అడ్డగించేశాడు ఎంత కాలే నువ్వు ఎట్లా ఎట్లాగా ఆ ప్రహరి మీద పెంకులు అవుతున్నాయి శేస పెంకులు సరే పోనీ స్వాసుకొని ప్రహరీ మనక చూపుకున్న ఆట దూసేటప్పుడు ఈ శేస ఈ చంప లేకుండా వేసింది ఈ రక్తం చూసుకుంటానే తగ్గించాడు వెళ్ళి పోయి ఆచించా ఆట అండి అయితే ఎంత కృష్ణం కదా మీరు నాకు ఇచ్చిన నాటకాహ అంత్యాత్యా శృంగారచే అయ్యా నాకు ముగ్గురు వెళ్ళాలండి శుత్రుడా కుటుంబిన్యహ భార్య దాహం ఒక భార్య ఆశ ఒక భార్య ముగ్గురు మరి యువతి నాణ్యకా మే ప్రతి గుండగా ఇతరులు చరించుకోవడము మహాపతివ్రతం అంటే ఇక ముగ్గురులో చిన్న భార్య ఉంది కూతురు వెళ్ళాం ఏది ఆశ నిత్య ఎవరు అన్నీ ఆమెకి ఎవరు అనగా పదహారు ఇరవై ఐదు సంవత్సరముల మధ్య ఐదు సంవత్సరముల వరకు బాల్యము తర్వాత పౌగణము పదహారు సంవత్సరం వరకు పౌమారము పదహారు దగ్గర నుండి ఇరవై ఐదు వరకే ఎవరు తరువాత ప్రౌఢం యాభై దాటే వార్ధక్యం ఇది మానవుని యొక్క వయస్సు ప్రమాణం వార్తలు నిర్మాణం చేశారు ఇహా ఆమెకో పదహారు ఇరవై ఐదు సంవత్సరం మధ్య ఉండదు ఆమె ఎప్పుడు ఆశ సత్యా శృంగార చేష్ ఆమె చేసినటువంటి శృంగార చేష్టం ఇది ఏది ఆశ చేత వచ్చాను తీసుకోవడం పోయింది ఏం చేయమంటారు ఆయన పది రెగాయినంత పైన తీసే ఉండాలి పైనా రూపాయలు నీ రెండు చేతులకు వచ్చిన తీసుకోవా అసలు <laughs> సమాచారం